हे सुकृष्णनी मन्मिशुलमगा हे मन्मिशुलमगा श्री स्वासमुत सागर दम हा हे सुकृष्णनी मन्मिशुलमगा श्री स्वासमुत सागर दम మన మధర సేవను ఇక సాధ చేసేదో మన యేష్ట ప్రభువు శ్రీ గ్రాము గెను అతి వేగముగ సేవ చేస్తు మంచి శిష్యులముగా విశ్వాసము తో అందరి ప్రేమేదే సుచి పీలై దా అందరి ప్రేమేదన్ చూచేదము అతి శ్రీ గ్రాము గో సాబుతో రాజా మార్గము చూపేదో మన ఇష్ట ప్రభువు శ్రీ గ్రాము గవచను అతి వేగముగా సేవ చేతు ఆ యూ క్రి మంచిశుల ముగ విశ్వసముతో సాగదో ఆ యేసుకృష్ణని మంచిశులముగా విశ్వాసముతో సాగదము సా తుర్గా మన పాడీ కురకే కే జీవిత మ సాతాను దుర్గమున్ పడగోటి ఈ కేసు కొరకే జీవితుము ఈ లోకమంత టన్ ప్రభుయేసు మామున్ ఈ లోకమంతటన్ ప్రభుయేసు మామున్ ఎల్ల వేలందు మన యేసు ప్రభువు శ్రీ గ్రాముగా వచ్చును ేగముగా సేవ చే తుము ఆ యూ క్రిస్తుని మన విశ్వాసముతో సాగేదో ఆ యూ క్రిస్తుని శిశులముగా విశ్వాసముతో సాగేదో ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకి ఇక జీవించుట తన కొరకే ఆ ప్రాణాత్మ దేహములు ప్రభు కోరకే ఇక జీవించుట తన కోరకే అని నిశ్చయించుచు అందుని చీండి అని నిశ్చయించుచు అందు నీలచి ఉండి ప్రభు దిన మందు ఆర్షింతుము మన యేసు ప్రభువు శ్రీ గ్రాముగా వచ్చును అతి వేగముగా సేవా చేతు శిశూలముగా విశ్వాసముతో సాగేదో శిశుల ముగ విశ్వాసముత సాగదో మన మందరము ఆయన సేవను ఏమై సాధ చేసేదో మన ప్రభువు శ్రీగ్రముగ వచ్చేగముగా సేవ చేస్తు శ్రీశూలము గ విశ్వాసముతో సాగము విశ్వాసముతో సాగదో హలో థ్యాంక్ యూ లియాక్ యూ ప్రార్థన చేస్తాం బ్రదర్ పరిశుద్ధు బ తండ్రి మీకు వదనాలైనా సర్వోన్నతులకు దేవా మీకే స్థుతుల స్తోత్రాలుసయ్య ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడడానికి మీకు ఎంతో బదనాలు ముఖ్యంగా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాలం నా లంచ్ అవర్ లో మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు ఎంతో బదనాలు తండ్రి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా దాన్ని స్వీకరించి అనుభవపూర్వకంగా ప్రకటించి పెట్టాలి మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మనకు వాక్యాంశము అన్య భాషలు అయితే నిన్న దిన మనం చూసినాము అన్ని భాషలకు సంబంధించిన వాక్యాలు పౌరులు కొరత రాసిన మొదటి పత్రిక లో దానికి సంబంధించిన విషయాలు మనకు చూపించేడు ముఖ్యంగా ఇది మనుషులకి అర్థమయ్యేది కాదు అన్న విషయాన్ని మనకు హెచ్చరించేడు దేవుని ఆత్మ మూలంగా ఇవి జరుగుతా ఉంటాయి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసేడు అపోస్ల కార్యము రెండవ అధ్యాయము ముఖ్యంగా నాలుగవ వచనం అనుకుంటారు అపోస్ల కార్యము రెండవ అధ్యాయము అపోస్ల కార్యము రెండవ అధ్యాయము నాలుగవ వచనం అందరూ పరుశుధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి ఇది కీ వచనం అన్నట్టు అంటే తాలపుచేవి అన్నట్టు అందరు కొందరు కాదు అందరు పరశుదాత్మతో నిండిన దేవుని బిడలు ప్రతి ఒక్కరూ పరసాత్మ నిండా పరశుతాత్మతో నిండిన ఉండాలనేది వాక్యం చెప్తుంది తర్వాత ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి కాబట్టి పరశుదాత్మ అభిషేకం ఉన్నప్పుడు పరశుధాత్ముడు నీ హృదయంలో నుంచి ఉన్నాడు కాబట్టి ఎటువంటి వారాలు నీకు అనుగ్రహించాల వాటిని అనుగ్రహిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఇక్కడ చెప్పబడ్డ ఈ వచనం ప్రకారంగా అన్య భాషలతో మాట్లాడతారు అయితే నిన్నటి దిన నేను చూపించిన అన్య భాషలు అనేది దేవుడు దేవదూతలు మాట్లాడే భాషలు అదే రీతిగా ఈ లోకపు భాషలు వేరే పరలోకపు భాషలు వేరే అయితే పరలోకములు ఎన్ని ఉన్నాయంటే ఎన్నున్నాయో అనేక పర్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం పౌలు మూడవ ఆకాశంకు ఒక వ్యక్తి వెళ్ళను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు తన గురించి ఇండైరెక్ట్ గా చెప్పుకుంటున్నాడు అక్కడ నేను మూడవ ఆకాశంలోనికి వెళ్ళిన అంటే ఇంకా నాలుగు ఐదు ఆరు ఏడున్నాయి అన్నట్టు అన్ని ఆకాశంలోనే కాబట్టి అవి రకరకాల ప్రపంచాలు ఒక చెప్పాలంటే ఇబ్బంది పత్రిక ప్రకారంగా అందులో పౌలు చెప్తాడు అనేకమైన ప్రపంచాలు ఉన్నాయంటాడు మనం ఉన్నది ఒకటే ప్రపంచం భూ అట్లనే అనేకమైన ఆకాశ ప్రపంచాలు ఉన్నాయి కాబట్టి భూ ప్రపంచంలో మనుషులు మాట్లాడే భాషలు వేరే ఆ ఆకాశ ప్రపంచాలలో మనుషులు మాట్లాడే జీవులు మాట్లాడే భాషలు వేరే దేవదూతలు మాట్లాడే భాష వేరే కిరూలు మాట్లాడే భాష వేరే శరూపులు మాట్లాడే భాష వేరే కాబట్టి రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ ఉదాహరణకి ఇప్పుడు పురాతనమైన భక్తులుంటర్ నుంచి చూపించిన బైబిల్ వాక్యం రెండు మీకు ఆ ఆ ధాన్యులు గ్రంథాలు కూడా నేను చూపించిన అక్కడ తీర్మానించుకుంటున్నారు ఆ యొక్క ఆకాశంలో వాళ్ళు అక్కడ తీర్మానించుకొని ఈ లోకంలో ఎవరు రాజుగా ఉండాలా ఎవరు ఉండకూడదు అనేది తీర్మానించుకొని ఇక్కడ అమలు పరుస్తా ఉన్నారు వారికి దేవుడే ఆ ఆలోచన ఇస్తున్నాడు అయితే వారు ఆ ఆలోచనలు ఈ లోకంలో అమలు పరుస్తా ఉన్నారు అదే రీతిగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము యోహాను పాటు ఒక దూత మాట్లాడుతున్నాడు ఆ దూత ఏమంటుండంటే నేను కూడా నీలాంటి మనిషినే నా కాళ్ళు మొక్కద్దు అంటున్నాడు నేను కూడా ఇలాంటి మనిషిని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చిన అంటాడు అంటే యేసు కేవలం మనుషుల కొరకే చనిపోయినట్టు మనం చూస్తాం బైబిల్లో మనుషుల పాపంల కొరకు మరి ఆ దూత నేను కూడా సహదాసునే అంటున్నాడు మీలాగానే సహదాసు అంటున్నాడు అంటే ఆయన కూడా యేసు కొరకు జీవించిన వాడే మరి నుంచి ఆకాశంలో ఉన్నాడు ఒక ఒక ఒక స్థలం అది ఒక ప్రపంచం అక్కడ నుంచి క్రిందికి దిగి రావడము యోహాను వ్యూహానుభక్తునికి అనేకమైన విషయాలు బయలుపరచడం కాబట్టి ఆ బా ఆ లోకంలో మాట్లాడే భాషలు వేరే ఈ లోకంలో మాట్లాడే భాషలు వేరే అన్న విషయాన్ని మటుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ లోకస్తులతో మాట్లాడాలంటే నీకు ఆ భాష రావాలా వాళ్ళు ఈ లోకస్తులతో మాట్లాడాలంటే ఈ లోకపు భాషలు మాట్లాడడం నేర్చుకోవాలి రావాలి వాళ్ళు అయితే ఇదంతా దేవుని అభిషేకం వల్ల జరుగుతూ ఉంటది ఉదాహరణకి అబ్రహాంతో సంభాషించిన దూతలకి అబ్రహామ్ తో మాట్లాడే భాష ఏంటి అంటే అబ్రహాం ఏ భాష మాట్లాడుతున్నాడు అరమేయకు భాష కావచ్చు అరమేయకు భాష నుంచి అరబిక్ భాష వచ్చింది ఇంకా రకరకాల భాషలు వచ్చినాయి కాబట్టి బహుశా అది ఆ భాషలో మాట్లాడండి ఏమో అబ్రహాం కల్దీల భాషలుండే అబ్రహా మీ సపోర్ట్ కదా బబులోని ప్రాంతీయుడు కదా కాబట్టి కల్దీల భాషలో మాట్లాడేవాడు అది మనకు తెలియదు కాబట్టి మన దూతలు ఈ లోకపు భాషలో మాట్లాడినంటే వాళ్ళకి ఆమోద ఉంది ఈ లోకల్ని అడుగు పెట్టంగానే వారికి అభిషేకం ఉంటుంది ఈ భాషలు మాట్లాడేటట్లు మనం కూడా అంతే దేవుడితో మాట్లాడాలంటే ఈ భాషల అభిషేకం అవసరం అని అన్య భాషలు అని చెప్తుంది వాక్యం అయితే నేను ఈ రోజు కొత్త దీర్ఘంగా వీటి గురించి ధ్యానిస్తానన్నాను పైగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వీటన్నిటిని మనము విశదీకరించినాము అనేక ప్రాంతాలలో కానీ ఈ టైంకి అవి పరిపూర్వం చెందుతున్నాయి పరిపూర్ణ స్థితికి ఎదుగుతున్నాయి అన్నట్టు మన జ్ఞానం కాబట్టి మొదటి కొనతలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో నిన్న అర్థననే నేను మీకు చూపించిన మొదటి కొనెతలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో నేను భాషతో ప్రార్థన చేసినలా నా ఆత్మ ప్రార్థన చేయును కాబట్టి నీ ఆత్మ దేవుని సన్నిధిలో ప్రార్థించాలంటే భాషలలో ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ప్రార్థన భాషలలో ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు అంటే రోమరాష్ట్ర పత్రికల్లో మనం చూస్తాం ఎనిమిదవ ధ్యానంలో మనకి ఎవ్వరికి కూడా సరైన విధానంగా ప్రార్థన చేయడానికి రాదంట ప్రార్థన చేయడానికి ఎందుకంటే మనము మనసుతో ప్రార్థిస్తాం అంటే శరీరంతో ప్రార్థిస్తాం కానీ ఆత్మలో కూడా ప్రార్థించాలా అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి భాషలతో నేను భాషతో మా ప్రార్థన నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు మనసు అంటే శరీరం అన్నట్టు కాబట్టి మనసు ఫలవంతంగా ఉండాలంటే ఈ లోకపు భాష వాడుక భాష నువ్వు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు మలయాళము ఇంకేమైనా భాషలు కావచ్చు ఎన్నో రకరకాల భాషలు కదా మా దగ్గర నువ్వు ఏ భాషకు చెందిన వాడివైతే ఆ భాషలో ప్రార్థిస్తే నీకు తృప్తి ఉంటుంది అన్నట్టు ఫలవంతే నీకేదో ఒక రకమైన నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది నేను ప్రార్థన చేసినా కానీ అన్య భాషలతో ప్రార్థన చేస్తే నీ ఆత్మ ప్రార్థన చేస్తుంటది అంటే నీ ఆత్మకి ఫలవంతంగా ఉంటుంది మనవ భాషతో మా ప్రార్థన చేస్తే నీ మనసుకి ఫలవంతంగా ఉంటుంది కాబట్టి పదిహేనవ వచ్చిన ఏం చెప్పిందంటే నేను చూసినామది ఆత్మతో ప్రార్థన చేస్తేను మనసుతోను ప్రార్థన చేతును ఆత్మతో పాడుదను మనసుతోను పాడదును ఇది శరీరము ఆత్మకు సంబంధించిన విషయాలు ఇవి కూడా పాడాలా అంటే నోటితో కూడా పాడాలా నీ ఆత్మక్తో కూడా పాడాలా అంటే నీ అంతరంగ పురుషుడు పాడుతూ ఉండాలా అనేక పర్యాలు నీకు తెలియకుండా నువ్వు పాట పాడుతూ దేవుని పాట అంటే నీ ఆత్మ అంతరంగ పురుషుడు పాడుతూ కాబట్టి దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఉన్నప్పుడు ఆ ఆత్మ నీ నీది జీవాత్మ అంటాము నీ ఆత్మతో కలిసినప్పుడు ఆత్మని నడిపిస్తా ఉంటాడు అన్నట్టు ఇది విధానం ఎందుకంటే ఆత్మ ఆత్మని నడిపిస్తుంది శరీరాన్ని నడిపించదు కానీ శరీరం చాలా పవర్ఫుల్ ఆత్మను తొక్కి ఉంటుంది అందుకే నువ్వు నిద్రమైనప్పుడు ఆ ఆత్మ నీళ్ళ నుంచి వెళ్ళిపోయి అనేక ప్రాంతాలలో దాని కోరికలు తీర్చుకొని వస్తూ ఉంటాయి అవి మంచి కోరికలు కావచ్చు చెడ కోరికలు కావచ్చు సేవకులమైతే నువ్వు నిద్రపోతున్నప్పుడు కళల రూపకంగా నువ్వు అనేక ప్రాంతాల్లో పోయి సువార్తో పనిచేసినట్లు అనేక ప్రార్థన చేసినట్లు రోగులను స్వస్థపరిచినట్లు దయ్యాలను ఎన్నెన్నో విషయాలు ఎంతో సంభాషించినట్లు నువ్వు పురాతనమైన భక్తులతో మాట్లాడుతున్నట్లు లేక మీతో పాటు ఉన్న విశ్వాసులు చనిపోయిన వాళ్ళు వాళ్ళతో మా సంభాషించినట్లు వాళ్ళతో పాటు పోయి పరలోకంలో అక్కడెక్కడ నివాస స్థలంలో కలుసుకున్నట్లు అనేకమైన కళలు దర్శనాలు వస్తూ కాబట్టి అది ఆత్మలో జరిగేది ఆత్మకి స్వేచ్ఛ చాలా అవసరం కానీ అది శరీరంలో చిక్కబడింది కాబట్టి నీ శరీరము దాన్ని అదుపులో పెడతా ఉంటుంది దాన్ని ముందుకు పోని ఆత్మ చాలా పవర్ఫుల్ అది దాన్ని ఒక్కసారి ఈ శరీరంలోకి వెళ్ళి అది ఇరవై గంటలలో ప్రపంచమంతా తిరిగి అంత పవర్ఫుల్ అన్నట్టు అంత స్పీడ్ అన్నట్టు దానికి ఈ క్షణంలో క్షణంలో న్యూయార్క్ సిటీ క్షణంలో లండన్ క్షణాలలో వెళ్ళిపోయేస్తుంటది పోయి అక్కడ సంపాదించి ప్రార్థనలు చేసేస్తూ ఉంటుంది అన్నట్టు దానికి నువ్వు ఫ్రీడమిస్తే అంటే నువ్వు మేలుకుంటుంటే పోడు నీ ఆత్మ అట్లా పోయేటట్లు అనుభవాలు నీకు జరగాలంటే నీ ప్రార్థన జీవితము ఎంత దీర్ఘంగా ఉండాలన్నా ఎన్ని కొన్ని గంటలు ప్రార్థన జీవితంలో ఉండాలన్న విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అయితే ఈ యొక్క పాషల వరంకు సంబంధించిన విషయాలు ఏమంటున్నాడంటే ఆ ఈ యొక్క ఆత్మలో మాట్లాడడం అంటే డైరెక్ట్ దేవునితో మాట్లాడడం అన్నట్టు అందుకు సైతానికి భయం అన్నట్టు ను భాషలలో ప్రార్థన చేస్తే సైతానికి చాలా భయం అందుకే నేను భాషల్లో ప్రార్థన చేయకుండా అట్గిస్తా ఇది నా పర్సనల్ అనుభవం కూడా ఎందుకంటే నేను సైతాన్ పొట్టు సైతం నాకు వచ్చే అటాక్ చేసినప్పుడు నేను భాషల్లో నోటు తిప్పి ప్రార్థిస్తామంటే అది నోరు గట్టిగా పట్టేసుకుంటది ఎన్ని సమాచారాలు అనుభవాలు నాకు నోట్ల నుంచి ఏసు నామం కూడా రాని అంత గట్టిగా పట్టేసుకుంటది అన్నట్టు నోటు కానీ నేను గట్టిగా నా ఆత్మలో అరుస్తూ ఉంటాను ఏ సేకరిస్తున్నామని భాషలలో గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటాను నా ఆత్మలో అప్పుడు కొంతసేపటికి దేవుని అగ్ని దిగి వస్తుంది దిగి వచ్చినప్పుడు అది విడిచిపెట్టి నాకు తరచుగా జరిగే అనుభవం ఇది మనందరికీ కూడా ఇటువంటి అనుభవాలు ఉంటాయి కానీ డైరెక్ట్గా చెప్పం మనకు కాబట్టి పద్నాలుగో వర్షాలు అంటే ముఖ్యంగా రెండవ వచ్చిన పద్నాలుగో అధ్యయము రెండవ వచ్చిన ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు చూడండి నువ్వు దేవుతో మాట్లాడాలంటే నీకు అన్య భాషలు అవసరమా కాదా అవసరమే మానవ మనసు భాష అవసరమా కాదా అవసరమే కానీ నీలో అంతరంగ పురుషుడు అన్న విషయం ఆత్మ అన్న విషయం నీకు తెలిసినప్పుడు నీ ఆత్మ కూడా ప్రార్థన చేస్తే నీ మనసు కూడా ప్రార్థన చేస్తుంది అంటున్నాడు అది విధానం అయితే భాషల్లో ప్రార్థించేవాడు భాషల్లో మాట్లాడేవాడు అనేక రకమైన ఆత్మ మర్మములను పలుకుతున్నాడు కాబట్టి నువ్వు పలికే ఆ మర్మములు ఇంకొకరి ఆత్మకే అర్థమైతే గానీ మనసుకు అర్థం కావు ఇప్పుడు నేను భాషల్లో ప్రార్థిస్తున్నానంటే నాకు అర్థం కాని అవసరం లేదు నీకు కూడా అర్థం కానివసరం కానీ మన ఆత్మలకు అర్థం అవుతా ఉంటుంది ఎందుకంటే మన ఆత్మలు పరలోకం నుంచి వచ్చినాయి వాటికి ఆల్రెడీ ఈ భాష తెలుసు అవి ఎప్పుడూ ఈ భాషలలో దేవునితోనే స్థుతించి దేవుని గనపరిచిన ఆత్మలు ఇవన్నీ కాబట్టి ఈ లోకంలోకి వచ్చినాక రక్షణ అనుభవంకి వచ్చినాక అవి తిరిగి వచ్చేస్తున్నాయి భాషలు లేకుంటే అవి మూతపడుతున్నాయి అన్నట్టు ఆ యొక్క అన్నట్టు ఆ అనుభవాలకి ఈ యొక్క వాక్యం తీసుకోబోతుంది అన్నట్టు కాబట్టి భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అన్న విషయం ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఊహించుకోవాలా మనం నేను సృష్టికర్తతో మాట్లాడుతున్నాను ప్రతిరోజు భాషలలో డైరెక్ట్గా ఎందుకంటే అది కామన్ భాష దేవుడు నేను మాట్లాడే భాష దేవుడు నాతో మాట్లాడే భాష నేను దేవునితో మాట్లాడే భాష అది నా శరణానికి నా మనసుకు అర్థం అవసరం లేదు కానీ నా ఆత్మకు అర్థం అవుతుంది ఎందుకంటే అది ఆత్మీయ భాష కాబట్టి కాబట్టి నేను నమ్ముతున్నాను ఎందుకంటే అనుభవ పూర్వకంగా ఉన్నాను చాలా మంది ఎందుకు ఈ భాషల వరం గురించి సపోర్టివ్ గా చెప్పరు అంటే పాపం వాళ్ళకి అనుభవం లేదు అది అనుభవం లేని ఈ టాపిక్ గురించి ఎట్లా మాట్లాడగలడు దురదృష్టం అది ప్రపంచంలో కాబట్టి ఈ వాక్యాలు కృప వరాల గురించి వాక్యాలు ప్రకటించాలంటే అంత ఇంత అనుభవం లేకుండా ఎట్లా వాళ్ళు ప్రకటించగలరు అందుకు వాటిని ధృనీకరిస్తూ ఉంటారు అన్నట్టు ధృనీకరించడం వలన పరిశుధాత్మని అంటే సత్యాన్ని ధృనీకరించినట్లు అంటే పరిశుధాత్మని దుఃఖపరిచినట్లు కాబట్టి సత్యం బయలుపరచబడ్డప్పుడు దాన్ని ధృనీకరిస్తే ఆ దుఃఖమైంది కదే పరిశుధాత్మకి దుఃఖం ఇంతగా బయలుపరిచినా ధృనీకరిస్తున్నారు దేవుని బిడ్డలు బాధపడతా ఉంటాడు కాబట్టి ఎవరు వీటిని పొందుకోగలరు అంటే ప్రతి ఒక్కరు రక్షింపబడ్డ వారు పరశుధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళకందరికీ ఇది అందుబాటులో ఉంటుంది నువ్వు రక్షింపబడినాక పరశుధాత్మ అభిషేకం లేకపోతే మటుకు ఇది నీ దగ్గరికి రాదు ఈ వరం ఎందుకంటే పరశుధాత్మ నీలో ఉంటేనే కదా ఈ వరం నీకు అనుగ్రహించబడుతుంది పరశుద్ధాత్మ ఒక రకమైన తలుపు వాడు తలుపు తెరిస్తేనే అన్ని నీకు బయలుపరచబడుతూ ఉంటాయి కాబట్టి ను ఆ తలుపులోకి ఎంటర్ కావాలా అన్న విషయం జ్ఞాపం చేస్తుంది ఈ వాక్యం అందుకు పరశుధాత్మ అభిషేకం మనకు అందరికీ అవసరం లేకపోతే మనకు రాదన్నట్టు తర్వాత ఐదవ వచనంలో ఏమంటుందంటే అది బహు ప్రాముఖ్యమైన చూడండి పద్నాలుగవ అధ్యాయము మొదటి కొనుతులు పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను ఫస్ట్ పాయింట్ అది మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను అయితే చాలా మంది పాస్టర్స్ విన్న వరకు ఏం చేస్తారంటే మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోర్చినాను కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషంగా కోరుచున్నాను అంటాడు అని చెప్పేసి ఏం చేస్తారంటే ప్రవచన వారి వరకు ఆపేక్షించండి భాషల వరం పక్కకు పెట్టండి అనేస్తారు అది మోసం అన్నట్టు మోసపైన జీవితం యాప్చర్ కల్ట్ బోధకులు చేస్తారు కానీ ఈ వాక్యం బహు తేటగా చెప్తుంది ఏంటంటే మీరు అందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను ఫుల్ స్టాప్ కొంతసేపు ఫుల్ స్టాప్ అనుకుందాం అక్కడ ఫుల్ స్టాప్ లేదు కామా ఉంది అంతే కామ అంటే పాజ్ కదా కాబట్టి మీరు భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచించవాలని మరి విశేషంగా కోరుచున్నాను ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని బిడ్డలు అందరూ ప్రవచించాల దూరదృష్టం దానికి బహు దూరంగా ఉంటాం మనం క్రైస్తవ జీవితం అందరూ ప్రవచించాలని చెప్తుంది అందరు భాషలు మాట్లాడాలని చెప్తుంది కాబట్టి మీరు అందరు భాషలలో దేవుణ్ణి శుద్ధించాలా గనపరచాలా అని అది హెచ్చరిస్తుంది అందరు భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను అంటే నువ్వు అనడానికి వీల్లేదు నేను మాట్లాడిన లేదు కొంతమంది మాట్లాడితే బ్రదర్ పలాని బ్రదర్ మాట్లాడితే పలాని సిస్టర్ మాట్లాడితే చాలు కదా మా భర్త మాట్లాడితే చాలు కదా నా భార్య మాట్లాడితే చాలు కదా నేను మాట్లాడిన లేదు కదా అనుకుంటారు అది తప్పు అన్నట్టు అబద్ధం అన్నట్టు ఈ వాక్యం ఏం చెప్తుందంటే మీరందరూ కొందరుగా మీరందరూ భాషలలో మాట్లాడవాలని నేను కోరుచున్నాను అంటాడు అన్నట్టు ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఈ భాషల వరము దేవుడు మన ప్రభువు మనకి ఒక ఆజ్ఞలాగా ఇచ్చిందని చెప్పిస్తే కొంచెం కష్టమే కదా ఆగ్య అతిక్రమం పాపం అంటే మరీ కష్టం ఎందుకంటే అది ఆజ్ఞ భాషల్లో మాట్లాడాలనేది ఒక ఆజ్ఞ ఇచ్చేయండి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతడు ఒక ఆకే ఇచ్చిపోయింది మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను ఏడులో చూడండి పదిహేను పదిహేను పదిహేడు వర్షాలు ఏమంటాడు అంటే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి దీన్ని గ్రేట్ కమిషన్ అంటాం ఇంగ్లీష్ గ్రేట్ కమిషన్ అందరికీ ఒక పెద్ద పని అప్పగించింది ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతడు అదేంది మీరు మీరు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపడను నమ్మిన వాని వారి వలన ఈ శుచక్రియలు కనబడను ఏవనగా నా నామం నా దయ్యం వెలుగొట్టుదురు ఇది నువ్వు ఈ వరాన్ని ప్రాక్టీస్ చేయాలను భయపడద్దు క్రొత్త భాషలో మాట్లాడుతురు ఇది ఆజ్ఞ ఎవరు చెప్తున్నారు పౌరులు చెప్తుండ శిష్యులు చెప్తుండ్రాతురు చెప్తుండ ఇంకోరైనా చెప్తుంట్రా ఏసు ప్రభు ద్వారా ఏసు ప్రభు ఏ చెప్తున్నాడు క్రొత్త భాషలు మాట్లాడలేదు అయితే ఈ ర్యాప్చర్ పల్ట్ బోధకులు ఈ మెయిన్ ల్యాండ్ చర్చ్ పాస్టర్స్ సేవకులు ఏమంటారు అంటే కొత్త తెలుగు కాకుండా ఉర్దూ హిందీ ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిషు అని చెప్తారు అట్లా లేదు బైబిల్ ఎక్కడ అప్పటిక భాషలు గుట్టనే లేదు అని భాషలు అంటే మనుషులకి తెలియని భాష అది క్రొత్త భాష పాతవి గత సమస్తం కృతమైనవి అంటే ఆత్మీయమైనవి క్రొత్తవి శారీరకమైనవి కానే కావాలి కాబట్టి క్రొత్త భాషలు మాట్లాడతారని యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకముందు లాస్ట్కి చెప్పిండి ఇది డైరెక్ట్ మన ప్రభు నోట్ నుంచి వచ్చింది దీన్ని ఇంగ్లీష్ లో అంటామంటే స్ట్రైట్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అంటాం అంటే డైరెక్ట్ సత్యవంతుడైన మన ప్రభు నోట్ల నుంచి వచ్చింది కాబట్టి ఎవ్వడు దాన్ని ధృవీకరించడానికి వీల్లేదు అన్న విషయం మాట్లాడుతుంది అక్కడ నువ్వు ధృవీకరించడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఎవరో చెప్పింది కాదు డైరెక్ట్ మన ప్రభు చెప్తున్నాడు నువ్వు నమ్ముతుంది ప్రభునే కదా ఎస్లో కాబట్టి మన ప్రభు దాన్ని ప్రవచిస్తున్నాడు ఇది మీరు పాటించాల నా ఎందు విశ్వాసం వచ్చిన వాడు అన్నాడు అంటే డౌట్ ఏముంది ఇంకా ఎవ్వరికీ ఉండద్దు డౌట్ ఎందుకంటే ప్రభు చెప్తుంది కదా సరాసరి పావులు కంటే ముందు కాబట్టి కొడి విదాలగా ఎక్కడ నేను ఏ టైంలో దీన్ని ఆ కొనసాగించాలా ఈ వరాన్ని భాషలలో ప్రార్థించడము భాషలో దేవుని సిద్ధించడము ఏ టైంలో నేను చెయ్యాలా అంటే ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది తెలుసు మనకి ఆ క్రమాన్ని మనం పాటించాల సాధారణంగా ఒక పాస్తర్ వాక్యం చెప్తే నుండి భాషను అందరూ పాటలు పాడుతుంటే నువ్వు భాషలు ప్రార్థిస్తుంటే ఎట్లుంటుంది అది విరుద్ధం అన్నట్టు క్రమానికి విరుద్ధం అంటే అక్రమం అన్నట్టు కాబట్టి దానికి ఒక టైం అంటే ఉంటుందని పౌలు అది నేను చూపిస్తా తర్వాత కాదు ప్రతి టైం ఉంది అంటాడు కాబట్టి ఆ టైం ప్రకారంగానే మనము వీటన్నిటినీ పాటించాల ఉదాహరణకి చర్చిలో భాషలను ప్రార్థించవచ్చా ప్రార్థించవచ్చు చూడండి ఇరవై వచనంలో మొదటి కొన్ని తెలిసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఇరవై వచనంలో ఏమైనా ఉందంటే సంఘము అంతయు ఏకంగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా అంటే ఏంటి సంగంలో అందరూ ఏకంగా కూడి భాషలో ప్రార్థించవచ్చు అని చెప్తుంది వాక్యం కానీ క్రమంగా ఉండాలని చెప్తుండే ఎందుకంటే క్రొత్త వచ్చినప్పుడు వానికి అర్థం కాదు అంత వాడికి వెర్రి మాటల్లాగా వినిపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా అని చెప్తున్నాడు ఒక క్రమం పాటించమని చెప్తున్నాడు కాబట్టి అన్ని సంఘాలలో ఉండేది ఇది కొన్ని సంఘాలలో ఉంటాయి అయితే కొన్ని సంఘాలలో క్రమ క్రమ ఏమంట ఆరాధన క్రమ బడ్డం ఆరాధన క్రమంలో దీనికి అవకాశం ఇవ్వరు బహుశా లాస్ట్కి ఇస్తారు అంత లాస్ట్ ప్రార్థనక దేవుణ్ణి స్థుతించి క్లోజ్ చేసి వెళ్ళిపోతారు కొన్ని చర్చెస్ స్టార్టింగ్ లోనే ఉంటుంది కొన్ని చర్చెస్లల్లా సండేస్ కూడా ఉండదు ఇంకేదో డేస్ ఉంటాయి వేరే డేస్లల్లా ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ డేస్ ఉంటాయి వాటికి ఇవన్నీ ప్రోగ్రామ్స్ కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఎట్లా ఉంటే నీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా నువ్వు భాషల్లో ప్రార్థించుకోవచ్చు సంఘంలో అందరు ఇప్పుడు మనం అందరం దేవుని స్థుతిస్తామంటే కూడా నువ్వు భాషల్లో స్థుతించు ప్రార్థించ ప్రార్థించు అది ఒక వంతు ఇద్దరు ముగ్గురు వంతుగా కలుసుకొని భాషలో ప్రార్థించవచ్చు అని చెప్తుంది అక్కడ కాబట్టి దానికి ఒక క్రమం అంటూ ఉండాలా అనేది మనకు హెచ్చరికా అన్నట్టు లేకపోతే అంతా అలర్జీ ఉంటుంది మీరందరు కలిసి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో భాషలలో దేవుని స్థుతించవచ్చును అని చెప్తుండే ఇక్కడ ఈకీభవించి కాబట్టి ఐక్యత చాలా అవసరము భాషలో ప్రార్థన భాషలలో దేవుణ్ణి స్థుతించడం కాబట్టి ముఖ్యంగా నాలుగో వర్షాలు మనం గతంలో చూసినాము ఎందుకు అంటే అది క్షేమాభివృద్ధి నాలుగవ వచనం భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకోను నువ్వు కాబట్టి వ్యక్తిగతంగా నీకు క్షేమము అభివృద్ధి రావాలంటే నువ్వు భాషలలో దేవుణ్ణి స్థుతించడం నేర్చుకోవాలా బహు ప్రాముఖ్యమైనది నీకు బహుధైర్యాన్ని బలాన్ని అనుగ్రహిస్తూ रीति प्रार्थ्न भाषण कोलसी राष्ट्र पत्रिकूं कोल पत्रिक मूडव अद्याय अभी बहु प्रा मुख्यमंत्री बहुत इष्टक पत्र కొలసి రాష్ట్ర పత్రిక ఎందుకంటే ఈస్ యొక్క దైవత్వం గురించి చాలా డైరెక్ట్గా చెప్తాడు పౌన్ కాబట్టి ఇది బహు ప్రాముఖ్యమైన పుస్తకం పదహారవ వచనం చూడండి కొలసి రాష్ట్ర పత్రిక అధ్యాయము పదహారవ వచనంలో ఏమంటున్నాడు దేవుణ్ణి నువ్వు స్థుతించడము ఘనపరచడం వల్ల ఏం జరుగుతుంది అనది పదహారు వచనంలో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ చూడండి ఆత్మ సంబంధమైన పద్యములు అంటే భాషలలో అన్న విషయమని నేను అర్థం చేసుకోగలుగుతున్నా ఒకనికి ఒకరు బోధించచ్చు బుద్ధి చెప్పచ్చు కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి జ్ఞానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కాబట్టి భాషలలో అంటే ఆత్మ సంబంధమైన పద్యములు అవి అర్థం కావు కదా పద్యాలు కాబట్టి ఆత్మసంబంధమైన పద్యాలు అర్థం కావచ్చు అర్థం కానీ ప్రతి విధంగా దేవుని స్థుతించడము కీర్తించడం వలన నీలో సమృద్ధి జరుగుతుందంట దేవుని వాక్యము నీలో సమృద్ధిగా అభివృద్ధి పొందుతుందంట కాబట్టి మనం దేవుని భాషల్లో స్థుతించడము ఆరంభించాలా కొనసాగించాలా అనేది బహు ప్రాముఖ్యంగా అయింది ఈ హృదయంలో ఆయన కొరకు కొత్త కీర్తనలు ఉండాలా ప్రతిరోజు కాబట్టి ఇవి ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు భాషలలో స్థుతించాలా ఆరాధించాలనిషి పావులు మొదటి కొలు పత్రిక నాలుగవ పద్నాలుగవ అధ్యాయంలో మనం చూసినాము ముప్పై తొమ్మిదవ వచ్చంలో ఎవరిని ప్రతి ఒక్కరు భాషలలో ప్రవచించాలా అన్న విషయాన్ని కాబట్టి ఆ అందరూ మాట్లాడాలా నాలుగు పద్నాలుగో అధ్యాయం ఐదవ వర్షంలో అందరూ భాషల్లో మాట్లాడాలా ఎందుకంటే వరం నీకు ఉంది కాబట్టి అయితే పదమూడవ అధ్యాయంలో ఒక ఒక హెచ్చరిక ఉంది ఏంటంటే మొదటి కొన్ని రాష్ట్రపత్రిక పదమూడవ అధ్యాయము ఆ అక్కడ ఏమని చెప్తున్నంటే పౌలు భాషలు కొంతకాలానికి ఆగిపోతాయి అంటాడు అవును ఆగిపోతాయి ఎందుకంటే ఈ లోకము ముగించినప్పుడు ఈ కాలం ముగించినప్పుడు అవసరం ఉండదు కదా దేవునితోని ముఖముకి ఉన్నప్పుడు నీకు ఈ లోకపు భాషలు ఈ లోకంలో పొందుకున్న విధానాలు ఆ లోకపు విధానాలు వేరే ఒకటి అక్కడ నువ్వు ఏ రీతిగా దేవునితోని సంభాషిస్తామో మనకు తెలియదు కదా ముఖాముఖిగా ఉంటాం కాబట్టి అక్కడ ఎట్లుంటే మనకు తెలియదు కానీ ఇప్పుడు మటుకు అర్థమయ్యే భాష ఇదే ఈ లోకంలో ఉన్నంత వరకు మటుకు ఇది అవసరమే కానీ ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతామో ఎనిమిదో చూడండి శాశ్వతంగా ఉండేది ప్రేమ అని కానీ ఏది అశాశ్వతమైనది ప్రేమ ఎనిమిదో వచ్చను ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రవచనంలైనను నిరతకం లాగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరతకమగును మనము కొంత మటుకు ఎరుగుదము కొంత కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది కాబట్టి ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది ఏంటంటే ప్రవచనంలైన నిరర్థకం లాగును భాషలైనను నిలిచిపోవును అంటే టంగ్స్ సీజ్ అయితే అని చెప్తున్నాడు ఎందుకు నిలిచిపోతాయి ఎందుకంటే ఒక్కసారి ఈ లోకం విడిచిపెట్టినాక ఈ శరాన్ని విడిచిపెట్టినాక మనం ముఖాముఖంగా దేవుని సన్నిధి చూస్తూ అనే సన్నిధిలో ఉంటాం కాబట్టి మనకి అవసరం ఉండవు అన్నట్టు అప్పుడు ఆ భాషలు వేరే డైరెక్ట్ భాష ఇప్పుడు నువ్వు నీకు తెలుగులో మాట్లాడుతున్నావు లేకపోతే ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుకుంటున్నావు అక్కడ భాష డైరెక్ట్ భాష నీకు రకరకాల భాషలు ఉండవు అన్ని భాషలు కాబట్టి ఆ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు ముగిస్తుంది లఘదేగ సంఘకాలంతో ముగిస్తుందో మనకు తెలియదు ఎందుకంటే అయితే చివరి సంఘకాలం కాబట్టి ప్రకటన గందరూ మనము అది ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు కానీ అది ముగించేంత వరకు మటుకు నీకు అనుకరించబడింది కాబట్టి నువ్వు దాంతో మాట్లాడుతున్నలా అతని ముఖాముఖి ఉన్నప్పుడు అవసరం ఉండదు అన్నట్టు ఎందుకంటే అక్కడ ఆ వరం మనకు అక్కడ ఎట్లా సంభాషించాలో అక్కడ ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉంటాడు కాబట్టి ఇప్పుడు మటుకు ఈ లోకంలో ఉన్నంత వరకు దీన్ని మనము పాటిస్తూనే ఉండాలి ఎందుకంటే నువ్వు భాషల్లో దేవుని స్థితించడం వలన ఏం జరుగుతుందంటే దేవుడు మహిమపరచబడతాడు అనేసి దానికి సంబంధించిన వాక్యం ఉంది చూపిస్తాను చూడండి అపోస్ల కార్యము పదవాధ్యాయంలో చూస్తాం ఇది అపోస్ల కార్యము పదవాధ్యాయము నలభై ఆరో వర్షంలో ఈ విషయాన్ని మనం చూస్తాం ఆ వారు భాషలతో మాట్లాడచ్చు దేవుని ఘనపరచు చుండగా కాబట్టి నువ్వు దేవుణ్ణి ఘనపరచాలంటే భాషలతో మాట్లాడాల బాగుంది తేటగా ఉంది గొప్ప జనం ప్రపంచాత్మకంగా దేవుణ్ణి బహనపరచలేకపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి వరం లేక ఎందుకు ఈ వరం గురించి ప్రకటించక ఈ వరం పొందుకోక అనుమానంతో దాన్ని విడిచిపెట్టినారు కాబట్టి సంఘానికి నీ వ్యక్తిగతంగా క్షేమం నీకుంటుంది దాని తర్వాత దేవుని మహిమపరచని చెప్తుంది ఈ వాక్యం దేవుని మెంపరచాలాంటి భాషలలో అని కూడా చెప్తుంది ఈ వాక్యం నీకు అర్థం కానవలసిన చెప్తున్నాడు నీకు అర్థం కాకపోయినా నువ్వు భాషలో దేవుని సిద్ధించవచ్చు అని చెప్తుంది ఎందుకంటే నీ ఆత్మకే అర్థమవుతుంది అనుకున్నాడు కాబట్టి ఈ ప్రార్థన ఆ ఈ యొక్క భాషలలో మనం ప్రార్థించడం మనకు అర్థం కాకుండా మన ఆత్మ దేవుని సన్నిధిలో గోజాడుతుంది కాబట్టి ఇది ఒక రీతిగా విజ్ఞాపన ప్రార్థన భాషల వరము ఉచ్చరించడము వాడుకోవడము విజ్ఞాపన ప్రార్థన చేయడం అన్నట్టు ఎందుకంటే ఉచ్ఛరింప శక్యం కానీ మూలకులతో దేవుని యొక్క ఆత్మ మన పక్షంగా ప్రార్థించడం ఉంది వాక్యం రాష్ట్రపత్రిక ఎనిమిది ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తాం ఎనిమిదవ కాబట్టి అది బహు తీవ్రమైన ప్రార్థన అన్నట్టు కాబట్టి అది దేవుణ్ణి మహమపర్చన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండదు ముఖ్యంగా పాత నిబంధన కాలంలో కూడా ఉంది ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా పాత నిబంధన కూడా ఉంది భాషలకు సంబంధించిన వాక్యం ఎందుకంటే మనకు తెలుసు ఫస్ట్ టైం మనకి పాత నిబంధన పుస్తకాలలో దాని తర్వాతనే కృత దీర్ఘం కనిపిస్తుంది కానీ మన భాష పాత నిబంధన కాలంలో ఎవరైనా భాషలో ప్రార్థించారంటే ఒక్కరు కూడా కేసు కనిపించదు మనకి ఇది కేవలము ఏసుప్రభుని సొంత రక్షకంగా స్వీకరించిన వారి నిమిత్తమే అనుగ్రహించబడింది అన్నట్టు కాబట్టి ఇసల్పదలకి ఈ వరం లేదు ప్రకృతి సహజంగా అంటే శారీరకంగా ఉన్న మనుషులకి ఈ వరం లేదు కానీ ఆత్మలో ఉన్న మనుషులకే ఈ వరం ఉందన్నట్టు చూడండి ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయంలో మనం చూస్తున్నాము ఏషియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవంలో నిజమే అలసిన వానికి నెమ్మది కలగజేయుడి అది మన జీవితం ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పి నత్తివారి వారి చేతను అన్య భాషతోను ఈ జనంతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ అన్య భాషలతో మాట్లాడేవాడు నెమ్మది కలిగజేయేవాడు అని కూడా జ్ఞాపకం చేస్తుంది వారికి నెమ్మది కలిగజేస్తుందంట భాషల్లో ప్రార్థించడం ఆశ్చర్యం కదా అట్లా మనం ఎప్పుడు కూడా ధ్యానించలేము వారికి సమాధానం ఇస్తుంది అంటే ఆశ్చర్యం కదా నెమ్మది కలిగజేస్తుంది ఆశ్చర్యమే అలసిపోయిన వారికి నెమ్మది కనుగజేస్తుంది అయితే ఆశ్చర్యం ఏంటంటే మొట్టమొదటిసారి ప్రపంచాత్మకంగా ఈ భాషలు ఎట్లా తారుమారైనయి అనేది మీకు అర్థం కావాలి ఎందుకంటే ఆ ఆ దినమున మనం చూస్తాం ఆ రోజులలో ప్రపంచం ఒకటే భాష ఉండేది చూడండి ఆది కాండము పదకొండవ పదవ అధ్యాయం ఏమో నోవాకి సంబంధించింది పదకొండో అధ్యాయం అంతా ఇప్పుడు భాషలు ఈ మనుషుల భాషలు ఎట్లా పుట్టినాయి అని ఇక్కడ రాయబడింది పదకొండో అధ్యాయంలో మొదటి వర్షం భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండేను ఆస్తిర్యం కదా ఒకటే భాష ఒకటే పలుకు ఈరోజు వరకు కూడా తెలియదు అండి ఎందుకంటే పదవ అధ్యయమంతా నోవాహో తన తరం గురించి తన బిడ్డల గురించి జల ప్రళయం గురించి ఇవన్నీ అయిపోయినాక మనుషులు ఇంకా ఈ లోకంలో తిరిగి విస్తరించడం ఆరంభమైనది అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది పదకొండవచనం అయితే ఈ వచనంలో భూమి అందంతటా ఒక్క భాషయో ఒక్క పలుకును ఉండేది వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సీనారు దేశం అంద మైదానము వారికి కనబడిన అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చదాము రండి కాబట్టి ఇటుకలను కాల్చడం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ఒకంత ఒకడు మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడసుకు ప్రతిగా మట్టి కీలును వాడుకుండేదాన్ని వారికి ఉండేది అయితే వాళ్ళంతా ఈ భూమి మీద చెదిరిపోకుండా ఒక తలంపు వచ్చింది వాళ్ళకి ఏంటంటే మనం బాగా ఇటుకలు కాల్చి మన పెద్ద గోపురం కట్టుకుందాం అనుకున్నారు నాలుగవ అధ్యయ వచన మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండు అని ఏం జరిగిందనేది మనం చూస్తున్నాం అంటే మనిషి యొక్క హృదయ పరిస్థితి ఏందని ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళందరూ భూమి మీద చెదిరిపోకుండా పదవ అధ్యయనం జరిగింది ఏంటి జలప్రలయం వచ్చి అందరినీ కొనిపోయింది కదా అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇట్లా మనం అందరం కొట్టుకొని పోకుండా నెక్స్ట్ టైం జలప్రలయం వస్తే చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా ఒక పెద్ద గోపురం కట్టుకుందాం అందరం పైన పోయి ఉందాం దేవుణ్ణి హేళన చేయడం ఆశ్చర్యం కదా మనుషుల గుణగణాలు అట్లా ఉంటాయి మొదటిదిగా ఈ ఆదికాండ పదకొండవదే ఏమని చేసిన అంటే వారు వారి వారి పేరు గురించి ప్రయాస పడుతున్నారు మన పేరు తుడిచిపోకుండా ఉండాలా అంటే మనము ఒక గోపురం కట్టుకోవాలని తీర్మానించుకున్నారు దేవుని నామానికి రావాల్సిన మహిమను వాళ్ళే వాళ్ళ నామానికి వర్తించుకునేటట్లు చేస్తున్నారు తర్వాత ఒక పెద్ద పట్టణం కట్టుకుందాం అనుకుంటున్నారు అందరం ఇక్కడే ఉందామని తర్వాత జ్ఞాపకార్థంగా ఒక పెద్ద గోపురం కడదాం అనుకుంటున్నారు ఆ గోపురము పరలోకాన్ని అంటే అంటే తట్లు అంత ఎత్తుగా అంటే మనుషులకి ఏంటంటే వేరే ఒక మార్గం వేరే ఒక మార్గంగా పరలోకం గోవాలని తీర్మానించుకోవాలన్నట్టు మనుషులు అదే మనం ముఖ్యంగా అక్కడ చూస్తున్నాం అయితే దేవుడు ఏం చేసిన అక్కడ మనం చూస్తున్నాం ఐదవ వర్షనంలో పేరు సంపాదించుకుందాం దానికి ముందు మంచి పేరు సంపాదించాలనుకుంటున్నారు ఈ లోకస్తులు అందరూ మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలనుకుంటున్నారు మనం అట్లా ఈ లోకంలో పేరు సంపాదించుకుంటున్నారు ఏసీ ప్రభు మనల్ని గుర్తిస్తే చాలు ఆయన కొరకు మనం ప్రయాసపడతాం ఆయన గుర్తించేలాగానే ప్రయాసపడతాం ఏదో చూపించుకోవడానికి కాదు అన్న విషయం జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి ఐదవ వర్షంలో ఇప్పుడు యహోవ నరుల కుమారులు కఠిన పట్టణమును గోపురంను చూడ దిగి వచ్చను అందుకో చెల్లి అప్పుడు యహో ఐదుగో జనం ఒకటే వారికి అందరికి భాష ఒకటి వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి ఇక్కడ మన మనం మనము అంటున్నాడు అంటే మనము అంటే ఏంది ఏ ఒకడే తండ్రి ఒకడే అయితే మనం ఎందుకు అంటాడు ఎప్పుడు కూడా మనము అనే మాట్లాడతాడు దేవుడు తన గురించి మాట్లాడేటప్పుడు అంటే తండ్రి కుమారుడు పరశుధాత్మ ముగ్గురు ఒకరే అయిన గాని వాళ్ళందరూ సంభాషించుకుంటున్నారు తమ హృదయంలో ఇప్పుడు మన హృదయంలో మన ఆత్మ ఎట్లా సంభాషించుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటాం మనతో మనమే మాట్లాడుకుంటా ఉంటాం అది సాధ్యం కాబట్టి కాబట్టి దేవుడు కూడా మనము అని మాట్లాడుతున్నాడు గనుక మనము తెలిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలను వారి భాషను భాషలు కాదు భాషను తారుమారు చేదము వారి భాషను తారుమారు చేద్ద రెండు అని అనుకున్నాను అలాగే అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను గనుక వారు ఆ పట్టణంను కటుట మాని తొమ్మిదవ వర్షంలో దానికి బాబేలు అని పేరు పెట్టేది ఎందుకనగా అక్కడ యహోబా భూ జనులందరి భాషను తారుమారు చేసాను అక్కడ నుండి యహోబ భూమి అంతటా వారిని చెదరగొట్టాను కాబట్టి ఇది బహు ఆశ్చర్యం కదా మొత్తము భాషలన్నీ ఈ లోకపు భాషలన్నీ అక్కడ పుట్టిన శ్రీనారు ప్రాంతంలో మైదానంలో దేవుడే తారుమారు చేసిన వారి భాషని ఎవరీ ఎవర భాషలు వారి వారి తెగకు చెందినట్లు వెళ్ళిపోయినట్లు వాళ్ళు భూమి మీద విస్తరించారు ఉదాహరణగా తెలుగు భాష మాట్లాడాలి తెలుగు వచ్చేసారు హిందీ భాష మాట్లాడితే హిందీకి జమ అయిపోయారు చైనీస్ భాషలు రెండు ఉంటాయి కదా క్యాంటన్యూస్ మ్యాంటని మ్యాంటనింగ్ ట్యాండ్ భాష మాట్లాడే వాళ్ళు క్యాంటన్యూస్ మాట్లాడే వాళ్ళు రెండు గుంపులుగా దిగు చెప్పారు స్పే ఫ్రెంచ్ స్పానిష్ ఇటాలియన్ ఇట్లాంటి భాషలు అన్ని రకరకాల భాషలు ఖననీయుల భాషలు హిత్లు హివీలు పెరిజీల భాషలు అన్ని ఎవరి భాషలు ప్రకారంగా వాళ్ళు విభజింపబడారు ఇక్కడనే మనం చూస్తాము సకల గోత్రములు కూడా విభజింపబడడం ఎప్పుడైతే భాషలు విభజింపబడినాయో గోత్రాలు కూడా అట్లా మారిపోయినాయి అంటే కాబట్టి దేశాలు కూడా మారిపోయినాయి అయితే ఈ ప్రపంచం అంతా పుట్టింది ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు మనం చూస్తాం ఏంటంటే నోవాకి మొగులు కుమారులు షేము హాము యాపేత్ కాబట్టి షేము ఆసియా ఖండానికి ప్రధాని ఆసియా దేశాలు ఏషియన్ కం నేషన్స్ అంటమాయిల్ అందుకే ఏ ఆసియా ఖండకు సంబంధించిన వాళ్ళందరినీ అంటారు ఇప్పుడు ఇండియన్స్ ని కూడా షెమాయిల్ అంటారు ఏషియన్స్ అందరినీ షెమాయిట్స్ అంటారు ఇంగ్లీష్ లో షెమాయిలు అదే రీతిగా హాము సంతతి వాళ్ళంతా ఆఫ్రికన్స్ శపితమైంది కదా కండం అక్కడ శాపమే ఉంటుంది ఆఫ్రికాలో భయం భయంకరమైన మంత్రాలు ఉంటాయి బహుభయంకరమైన మంత్రాలు ఉంటాయి తర్వాత ఆకలి కరువుకి మనుషులు చనిపోవడం అక్కడ మనం ఎక్కడ చూస్తుంటాం ఎందుకంటే శపించబడింది ఆ తరం హాము సంతతి యాపేక సంతతి వెస్టర్నర్స్ బ్రిటిషర్స్ అంటాం ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ వాళ్ళు బ్రిటిష్ కంట్రీ వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ తర్వాత మూడు ఖండాలు అయిపోయాయి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆసియా ఆఫ్రికా యూరప్ అయిపోయింది ఇంకా రెండు మిగిలిన ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు ఖండాలు మిగిలినాయి అయితే ఈ ఇంగ్లీష్ వాళ్ళే కొంతమంది పోయి ఆస్ట్రేలియన్ కట్టుకున్నారు కొంతమంది పోయి అమెరికాని కట్టుకున్నారు కాబట్టి యాపేతు గోడారమ్ బహు విశాలమైన అంటాడు కదా నోవాహో ఆశ్రయించినప్పుడు పిల్లల్ని కాబట్టి యాపేతు గోడారం బహు విశాలమైందంటే ఈరోజు ఎంత విశాలంగా ఉందంటే యూరోప్ అంతా వాళ్ళదే ఆస్ట్రేలియా వాళ్ళదే అమెరికా కూడా వాళ్ళదే అంటే నార్త్ అమెరికా వాళ్ళది బహు విశాలంగా ఉంది ఎక్కడెక్కడెక్కడెక్కడ దేశాల యాపెత్తు సంగతి అయితే ఎప్పుడైతే దేవుడు ఈ బబులోను గోపురం దగ్గర వారి భాష తారుమారు చేసిన రో వారికి అర్థం కావట్లేదు ఒకటి భాష ఒకటి ఇంతవరకు మనం అందరం ఒకటే భాష మాట్లాడినాం సడన్లీ ఈ మారిపోయింది ఊహించుకొని దేవుని యొక్క శక్తి అట్లా ఉంటుంది ఆయన జ్ఞానము బహు ఆశ్చర్యమైంది మన ఊహకు అంతు ఇంగ్లీష్ లో ఇన్ఫైనైట్ విజ్డమ్ అంటాం దేవుని విజ్డము దేవుని జ్ఞానము ఇన్ఫైనైట్ అంటాం అంటే దానికి అంతున్నది లేదు ఆయన గురించి ఆలోచించాలన్నా ఆయన తులు ఆలోచించాలంటే బహు ఆశ్చర్యం అనేది అవి మన ఊహకే అంత అక్కడ వారి భాషని తారుమారు చేసేది ఎందుకంటే వారి వ్యతిరేకంగా దేవుడి కొరకు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు దేవుడి మీద ఆధారపడినట్లు మనం చూడాలి ఆ శపితమైన హామ సంగతి నుంచి వచ్చినాడు నిమ్రోధుడు నింబ్రోజు వీళ్ళకందరికి లీడర్ అయ్యి ఆ బాబులు గోపురం గడిపించట్టు మనం చూస్తాం బైబిల్లో కాబట్టి శపించబడ్డవాడు ఓ పట్టణాలు కట్టడము గోపురం కట్టడము లోకాన్ని సంపాదించుకోవడము మనం చూస్తా ఉన్నాం కానీ ఆశ్చర్యంపబడ్డవాడు మనకు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు లాగానే ఉన్నాడు అదే ఉద్యోగాలు అదే కిరాయిండ్లు అదే అనారోగ్యాలు అదే పేదరికము ఎటు రూపకం కూడా ఫలపరితమైన జీవితం ఉండలేదు క్షపించబడ్డ వాళ్ళు ఏమో గోల్డ్ మెడలిస్ట్లు పెద్ద పెద్ద చెప్పులు చదువుకుంటారు ఆశ్రంపబడ్డ వాళ్ళు ఏమో డుంకిలు కొడుతున్నారు ఎగ్జామ్స్ వల్ల బ్యాక్లాగ్స్ ఉంటాయి ఉద్యోగాలు సరిగ్గా చేసుకోరు ఈరోజు ఉంటే రేపు ఒకటి ఉండదు భయంకరంగా ఉంది కదా జీవితం కొంచెం రోషం పుట్టిస్తుంది కదా ఇట్లా మాట్లాడితే ఈరోజు బబులోను పట్టడం లేదు మనకు తెలుసు అది వైభవమైన ప్రపంచంలో గడగడలాడించింది ఒకప్పుడు ఈరోజు ఆ ఉత్తర ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో పెద్ద మైదానంలో ఉండేది అని చెప్తారు ఇరాన్ ఇరాక్ కూడా బబులోన్ చెప్తారు కొంతమంది కానీ కాదు యాక్చువల్ గా బులోను భూ శిథిలం అయిపోయి భూ భూ దిగంతంలోకి దిగిపోయింది అది ఈరోజు కేవలము ఆ యొక్క గోపురం స్థలంలో పెద్ద రంధ్రం ఒకటి చెప్తారు అక్కడ అంతా నీళ్లున్నాయని చెప్తారు కాబట్టి ఇవన్నీ నిజంగా జరిగినాయి గతంలో వారి దేవత బబులూరి దేవత మార్డుక్ దాని పేరు ఆ దేవత పేరు ఆ దేవతకి వాళ్ళు ఆ మందిరాన్ని ఆ యొక్క గోపురాన్ని మనం చూస్తాం నిమ్మరోజు అన్న ఆ విగ్రహారధికుడు అన్నట్టు నో గాని విగ్రహారధికుడు తర్వాత నిమ్రోదు గురించి చాలా మంటకు మనకు తెలియదు ఎవరికి కూడా నిమ్రోజు తన సొంత తల్లినే పెళ్లి చేసుకుంటాడు అటువంటి చిల్లర టైప్ మనిషి అన్నట్టు తర్వాత వారికి ఒక కుమారుడు ఆ కుమారుని కొరకు ఈ గోపురం కట్టించిన చిన్న ఒక చరిత్ర తర్వాత నిమ్రోజే అందరికి చూపించుకుంటాడు అన్నట్టు కాబట్టి ఈ ముగ్గురు ఎవరు నిమ్రోజు ఆ తన తల్లి అయిన భార్య దాని తన కుమారుడు ఇది మోసపూరితమైన త్రిత్వం అన్నట్టు ఇది అబద్ధ త్రిత్వం అంటాం అంటే తండ్రి కుమార పరశుధాత్మని ఆ నవ్వుల పాలు చేయడం కలిసి వీళ్ళు అనీతిగా మనం చూస్తాం ఏ రోజైనా చూపిస్తాను తర్వాత మీరు కానీ ఒక విషయం అర్థం తీసుకోలేదు ఏ మార్గం లేదు ఎంత జబర్దస్తి చేసినా పర్లో కాని వేరే మార్గమే లేదు ఏసు ప్రభు తప్ప వేరే ఒక మార్గమే లేదు పర్లో కాని పోవడానికి కాబట్టి ఈ భాషలకు సంబంధించిన విషయాలను నేను ఇక్కడి కొంత ఆపేసి వీలైతే రేపడిదనో మరికొన్ని నేను చూపిస్తాను చూపించి ఎందుకు ఈ భాషలు తారుమారైన ఇట్లా తర్వాత ఎప్పుడు ఈ భాషను కలుసుకుంటే నేను చూపిస్తాను వాక్యంలో ఇక్కడికి మనం ఊగిస్తాం ఎందుకంటే నిమ్మరోజు లాంటి వాళ్ళు రావడం వల్ల మొత్తము పాపభూరితంగా మనుషులంతా చెడిపోయినట్టు మనం చూస్తాం అక్కడ అందరికీ ఈ లోకాన్ని సాధించాలా ఈ లోకాన్ని ఏలాలనే కోరిక కూర్చున్నారు అక్కడ నుంచి నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు కూడా ఒక వన్ పబ్లికే ప్రపంచాన్ని అంతా కంట్రోల్లో తీసుకున్నారు జస్ట్ వన్ పర్సెంట్ గొప్ప తక్కిన వాళ్ళంతా వాళ్ళకి బానిసలు అన్నట్టు ఈ లోకంలో తర్వాత దేవుని మనము అపూస్టర్లు కూడా చూస్తాము దేవుని గుణగణం ఏంటంటే మనుషులు భూమిని విస్తరించి నింపాలంటారు కదా ఆదాంతో కానీ వీళ్ళందరినీ ఒకటే జగలకి జమ కట్టుకుందాం అనుకుంటే ఎట్లా ఒప్పుకుంటాడు దేవుడు ఆయన తలంపుకి విరుద్ధంగా ఉన్నారు మీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొందండి భూమిని భూమిని నింపండి అన్నాడు విస్తరించి భూమిని నింపాడు అన్నాడు వాళ్ళు భూమిని నింపాలంటే ఒకటి జాగాలో ఎట్లా నిండుతారు కాబట్టి వాళ్ళు తారుమారు వారి భాషను తారుమారు చేస్తేనే వాళ్ళందరూ ప్రపంచం అంతటా అన్నట్టు అది దేవుని విధానం అదే రీతి కూడా వీళ్ళందరూ ఒకటే స్థలం నుండి ఆరాధన చేస్తుంటే దేవుడు సౌనం లేపిండు స్టెఫన్ చనిపోయినాక మొత్తం చల్లా చదిరిపోయింటారు ప్రపంచం మన దేశానికి వచ్చిండ్రు లేకపోతే రాకపెట్టేంతా ఒకటే స్థలం అంటారు ఈ రోజు కూడా క్రైస్తవ సంఘాలు అన్ని అట్లనే ఉన్నాయి ఎక్కడ వేసిన గొగ్గలు అక్కడే ఆ చర్చ్ అక్కడే ఉంటుంది ఎవడు పోడు బయటికి ఎవడు పోయి చెప్పాడు ఎవ్వడు ఊర్రెలకు పోడు ఎవ్వడు ఉదాహరణకి అడుగుజాతుల మనుషులకి ఎవ్వడు పోయ చెప్తాడు కొండ జాతుల మధ్యలో ఎవ్వడు పోయార్త చెప్తాడు ఎవ్వడు పోడు ఇంటి దగ్గరనే కూర్చుంటారు వాళ్ళు వర్షిప్ చేసుకుంటారు ఫాస్టింగ్ తీసుకుంటారు దాని తర్వాత బిర్యానీ అది క్రైస్తవ జీవితం కాబట్టి రేపటిదిన నేను మరి మరీ దీర్ఘంగా చూపిస్తాను దేవుడు ఎందుకు భాషలని తారుమారు చేసేడు వారిని ఎందుకు తారుమారు చేసేడు అవన్నీ మనము దీర్ఘంగా రేపటి దినాన్ని చూసినాక చివరికి మళ్ళా అపోస్ట్ల కార్యంకి అక్కడ ఈ చెల్ల తిరిగి దేవుని దగ్గరికి వస్తారు ఐక్యత కొర నువ్వు ఏ భాష మాట్లాడతాయి అంటే చివరికి మళ్ళా దేవుని భాషకి రావాలా అనే విషయాన్ని మనము అపూస్తకాలకు తెలియచూస్తాము అటువంటి కృప దేవుడు మనకి బలాన్ని ప్రార్థిస్తాం పరిశుద్ధల బదులు తండ్రి మీకు వదనాలనైనా అనేక పర్యాలు మీరు మాతో మాట్లాడుతూ మళ్ళీ మీకు ఎంతో వదనాలను ఈ యొక్క మధ్యాహ్న కాలం ప్రభావ కృప వరాలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తుండగా ముఖ్యంగా పాషల వరానికి సంబంధించిన విషయాలు బయలుపరుస్తున్నారు ప్రతి ఒక్కరు దాంట్లో మాట్లాడాలనేసి మీరు కోరుతున్నారు ప్రభా ఆ రీతిగా మాట్లాడాలి మీరు మాయం పరచాలని చెప్తున్నారు ప్రభా మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతడు మాకు చెప్పారు క్రొత్త భాషలో మాట్లాడదురు అని కాబట్టినైనా మాకు ఆ భాషల వరం అనుగ్రహించండి మా అందరికీ అనుగ్రహించండి ప్రతి ఒక్కరు సొంతానికి లాభం చేకూర్చుకోవాల తర్వాత సంఘానికి లాభం చేకూర్చాలి అభావ అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం అవును ప్రభావం మేము బాగుంటుంది ఇతరుల భాగోగులు దుఃఖంలో రోగగ్రస్తులు ఏమిటి మేము చూడలేం ప్రభావ కాబట్టి మమ్మల్ని స్వస్థపరచండి బలపరచండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి ఇతరుల భాగోగులు ఆలోచించి బిడలుగా మనసుతో ప్రార్థించాలా అటువంటి ప్రార్థన జీవితాలను నడిపించి మీ మనమార్గం నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్యాత్రం ప్రభావ పరిస్థితుల గొప్ప దేవా జీవం తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా నీకు ఎంతో బంధాలు ఇస్తాయా సమస్త సృష్టికి మూల కారిక పరిశుద్ధి తండ్రి నీకేస్త తులి స్తోత్రం అయినా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ కృపలో భద్రపరచుకున్న మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకునేందుకని ఎంతో బంధాలు ఇస్తాయా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన తింది గొప్ప దేవ నీకేస్తూ అర్పించుకున్నైనా ఈ యొక్క మధ్యకాల సమయం అయినా సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా గొప్ప దేవ వాక్యం ప్రభావ మీరు భాషల వరంలో భాషలు మొదటి ఎట్లా తారుమారైన ఏ రీతిగా అది చెదరగొట్టబడి ప్రపంచం అంతటి ప్రభావ నైనా వేస్తా ఆ యొక్క విషయాల ప్రభావ మీరు మాకు అన్నింటిని ప్రభా బహు విశేషంగా విశదీకరించే ప్రభావ అవి ఎట్లా పుట్టినాయనే విషయాలు మాకు చూపిస్తున్నారు ప్రభా అటన్నిటిని బట్టి నీకు ఎంతో అందాలు వేస్తాయా మేము భాషల మేము పొందుకొని ప్రభా భాషల ప్రభావ మేము ప్రార్థించాలా ఆత్మతోని ప్రార్థించాలా మనసుతో ప్రార్థించాలా ప్రభావ నీ స్నపరచాల ప్రభావ అలాంటి సేవా జీవితంలో నడిపించాలని ప్రభా భాషలతో ఎక్కువగా మేము ప్రార్థించాలా ప్రభావ మాకు క్షేమ వృద్ధి మీరు అన్నారు ప్రభా మాకు క్షేమాభివృద్ధి కలిగితే ఇతరులకు ప్రభావ క్షేమాభివృద్ధి కలిగేలాగా మేము తయారు కావాల ప్రభావ ఆ రీతిగా మమ్మల్ని నిలబెట్టమని బలపరచమని ప్రాధిష్టమైన మీకు నూతనమైన పరిశుధాత్మాభిషేకం దయచేయండి ఓ ప్రభావ అడుగు వరకు ధారాళంగా కొలత లేకుండా ఇస్తాన ప్రభావ నూతనంగా ప్రభావ మీ ఆత్మతో మీరు నింపబడాలా ఈ మేము పొందుకునే ప్రభావ సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాటిని విస్తరించేలాగా ప్రకటించేలాగా సాయపడమని ప్రారంమైన నా దేవ వందాలి సయ వాక్యం మాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయి అని సమస్త ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకున్నవైనా వీటి అన్నింటినీ జాగ్రత్తగా ప్రభావం ఆ వృద్ధులు మేము వాటిని ప్రభావతాన్ని మా జీవితంలో అవలంబించుకుని వాటి ప్రకారంగా మేము జీవిస్తూ వాటిని ప్రకటించలే సహాయపడమని ప్రతిష్టమైన మీ కృప విముడి కృప మాకు అనుగ్రహించండి మీరు అక్కడ తొరగుంది ప్రభావం సిద్ధపడాలా ఇంకా ప్రభావ అనేకమైన విషయాల్లో ప్రభావ మీ వాక్యంలో ప్రభావ ఇంకా మీరు బాధపడాలా ప్రభావ నేను తెలుసుకోవాల్సిన విషయాన్ని ఎన్నో విన్నాయి వాటి మాకు ప్రభావ ఒక దశ నుంచి ఒక దశకి మీరు మాకు అవన్నీ బయలుపరుస్తున్నారు ఇంతకాలం వరకు వాటి అన్నిటిని మేము జాగ్రత్తగా మేము నేర్చుకునే ప్రభావ సంఘక్షేమాభివృద్ధి కూడా ప్రకటించాలనేసారి ఎప్పుడండి గొప్ప దేవ అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల వెళ్లి ప్రభావ వాక్యాన్ని ప్రకటించాలా క్రీస్తునామం మెరుగైన చోట్ల ఓ ప్రభావం ప్రకటించే వాడిన చోట్ల ప్రభావం మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకుల శిష్యులుగా తయారు చేయాలి ఈ సత్యాన్ని గ్రహించిన మేము ప్రభావ అది ప్రజలింపజేయాల ప్రభావ అనేకుల ప్రభావ సేవల ప్రభావం తయారు చేయాల అనేకుల ప్రభావం పరిశుభాత్మ అభిషేకం పొందుకునే ప్రభావ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళ సంఘాలు అభివృద్ధి పరుచుకొని ఆత్మలు బలపడి ఆ సంఘాలను ప్రభా ఆత్మలు నడిపించే సేవకుల వాళ్ళ తయారలాగిన ప్రభావ ఓ ప్రభావం మేము ఆ రీతి వాటిని ప్రకటించేలానే సాయపడమని ప్రాద్దిష్టమైన గొప్ప ఎంతో వందాలి సయ వాకింద ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచేందుకెంతో వన్నా వాక్యాల ప్రకారం మేము ముందులాగానే సాయపడండి నా దేవ నా ప్రభావెంతో వందలేసాయా వాక్యం ద్వారా మాట్లాడే మమ్మల్ని ఎంతగానో బలపరిచినైనా మీ ఆదరణ మీ సమాధానం ప్రతి దినం మీ సన్నిధిలో ప్రభు మాకు ఎంతగానో ఆనందింపజేస్తున్నారు ప్రభావ నీకు ఎంతో వందాలేసయ్యా నా తండ్రి నీకేస్తూ తులి స్తోత్రం అయినా వాకిందా ప్రభా నా తల్లి బలపరుస్తున్నారు దీని ఎన్నో విషయాలు బయలుపరుస్తుంది నీకు ఎంతో బంధాలుస ప్రభా యారదనో పాల్గొనే బ్రదర్స్ అందరినీ మీరు ఆశ్రవదించండి ఇంకెంతమైన రాలేదా కుటుంబాలు కూడా జీవితంలో ప్రభావ ఫలం అందరూ ప్రభా భాషలతో మాట్లాడాలా భాషల వరం ప్రతి ఒక్క బిడకు అభిషేకం పొందుకున్న వాళ్ళకి అవి అనుగరించబడుతున్నారు కాబట్టి నైనా ప్రతి ఒక్కరు ప్రభావ మీ ఆత్మతో నింపబడాలా అప్పుడు కృపారాలు పొందుకొని మీ సేవ చేయాలి ప్రభావ రీతి నడిపించి బలపచ్చమని ప్రాదిష్టమైన వాకింగ్ చెప్పిన ప్రభావ అన్న కూడా ప్రభావ మీరు బలపరచండి ప్రభావ ఇంకా అనేక మంది విషయాలు మీ సముచితమైన జ్ఞానం చేతి అన్న కుటుంబం చుట్టూ అక్కడిని కంచి పెట్టండి పిల్లల చుట్టూ కంచి పెట్టండి సిస్టర్ కు అన్నకు మంచి ఆర్యంతేసి ఇంకా మీరు బలపచ్చి అనేక మంది విషయాలు బయలుపరచడం ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభావీ గ్రూప్ లో బ్రదర్స్ సిస్టర్ల కుటుంబాలు పిల్లలందరి గురించి ప్రాధిష్టమైన పేరు పేరు ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీరు దీవించి ఆశ్రదించండి జాబ్స్ జాబ్స్ తెచ్చండి జాబ్స్ ఉన్న ఉన్నత స్థితిలో లేవున్న తిన ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టం నష్టం చూడాలని బలపచ్చి ఇతరు బాగోగులు తీసుకునే పిడ్డలుగా తయారు చేసి బలపరిచి ప్రతి చోట మీకు వరకు మమ్మల్ని అందరినీ సాక్షి నిలబెట్టుకుని మీరు ఆకర్షించుకోవాలి త్వరలో రాన క్రీస్తు పరిశుద్ధి ప్రభా నయన స్తోత్రాలు మధ్య కాల స్థానం దేవాయస్మ ప్రభా ఇద్దరు ముగ్గురుని నామన కూడుకుంటే దేవ మీరున్నారని చెప్తున్నారు మా ప్రభా దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభా న వాక్యంలో బట్టి స్తోత్ర మా ప్రభా నీకేవందనా స్తోత్ర భాషల వరం పొందుకోవాలి మా ప్రభా భాషలతో మాట్లాడుకునేలాగిన సాయం చేయండి మా ప్రభా నీకు అస్సం కు భరించాడు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దేవాయస్ మహాప్రభ దేవాయస్మ ప్రవచన వరం ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభా మేము పొందుకునేలాగా సాయం చేయండి మా ప్రభాక పరిశుద్ధాశక్తి నింపాడి మా ప్రభా దేవామ భూమి మీద దేవాయస్మ ప్రభా మార్లు భాషల ద్వారా తారుమార్ చేసిన పెద్ద దేవుడు మా మీరు దేవ ప్రతి ఒక్కరిని కూడా బట్టి స్థూతరం మా దేవ మహప్రభ ప్రతి మాకు దేవాయస్మ మంచి వాక్యాలు చూపించిన బట్టి స్థూతరం మా ప్రభా బట్టి మేము నెమరేసుకుని స్వరాజన్న మీ వాయిస్పిస్తుంది అన్న ప్రత్యేక రాబోతున్నీ వేడుక మన కృపాదా